السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد رجمارغم تي وي پريكشة كو لكو مرنان انتر جيويتم اني امشم لو سواغتم مهاشيو لارا حوض اي كوثر رلية دنانا رلية تي بحيان كرمينا ستتي علمو كنتو اندي پرجل اندرو چمتلو منگي దీర్ఘకాలం వల్ల వేచిస్తూ వేచిస్తూ అలసిపోయి సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాదలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి లెక్క తీర్పు తీసుకోవడం జరుగుతుంది అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది మరోవైపు కుడివైపున కుడి చేతిలో కర్మపత్రాలు పొందేవారు కొందరుంటే ఎడమ చేతిలో కర్మపత్రాలు పొందేవారు మరికొందరు అభాగ్యులుంటారు ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిసిపోతూ ఉంటుంది వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది కనీసం ఒక చుక్కబొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది అలాంటి సందర్భంలో హౌ దే కౌ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంలో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌద్ కౌతర్ అంటే అది ఒక మహా విశాలమైన హౌద్ దాని పొడుగు ఒక నెల మీరు ప్రయాణం చేసిన దాని పొడుగు అనేది అంతము కాదు వెడల్పు కూడా అలాగే ఉంటుంది మరియు దాని యొక్క నీళ్ళు పాలకంటే తెల్లగా తేనె కంటే తీపిగా ఉంటాయి ఆ హౌజ్లో వచ్చి పడే నీళ్ళు స్వర్గంలో ఉన్నటువంటి నహరే కౌసర్ నుండి వస్తాయి మహాశివులారా దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం మరియు ఆ హౌదర్ కౌసర్ దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో వారు స్వర్గంలో వెళ్ళే వారికి దాహం కలగదు అయితే ఆ హౌదే కౌసర నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ప్రాప్తించదు హౌదౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలు ఉంటాయో వెండి బంగారపు పాత్రలుంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాలు లాంటి సంఖ్య అక్కడ ఆ హౌదే కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికి పర్మిషన్ అనుమతి అనేది ఉండదు మరియు అక్కడ ప్రతి ఒక్కరూ తమిష్టానుసారం త్రాగలేరు ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం చేత వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది వారి శుభ హస్తాలతో ఆ హౌదకోసరి నీరు త్రాగే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లాబిన్ అమర్బున్ అల్ ఆ సరద్ అల్లాహు అని ఉల్లేఖించిన హదీద్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు హౌద్న్ నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క విడల్పు కూడా అంతే ఉంటుంది మా ఊహు అభ్యభుమినల్ లబన్ వరీహుహు అతుయబుమినల్ మిస్క్ దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి ఎక్కువ సువాసన మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి మై అశరబు మిన్హా ఫలాయూ అబద మరెవరైతే ఒక్కసారి ఆ హోదే కౌజర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభహస్తాలతో వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు ఆ ప్రళయ దినం అక్కడి ఆ దీర్ఘకాలం ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు చెమటలతో చెమటలు కారుతూ కారుతూ దాహం పెరిగిపోతుంది అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది అదే హౌ ద కౌసర్ అక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం తమ శుభహస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఆ నీరును త్రాగిన భాగ్యవంతులు మరియు ఆ నీరు త్రాగడం నుండి త్రోయబడినవారు దూరం చేయబడిన వారే అభాగ్యులు ఒకసారి ఈ హదీత్ను వినండి భాగ్యవంతులు ఎవరో అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం తెలిపారు ఇన్ని ఫరతుకు అల్ అవు మన్మర్ రబీ షరిబ్ నేను హౌదె కౌజర్పై మీ గురించి వేచిస్తూ ఉంటాను ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు ఎవరైతే నా వద్దకు వస్తారో వారు నా శుభహస్తాలతో ఆ హౌదె కౌజర్ నీరు త్రాగి ఉంటారు ఒమన్ షరీబ లమ్య అబద మరెవరైతే త్రాగుతారో వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురికారు వలయరిధన్న అలయ్య అక్వామున్ ఆ హరిఫుహం يعرفونني ثم يحالون بيني وبينهم فاقول انهم مني فيقال انك لا تدري ما احدث بعدك فاقول سحقا سحقا لمن بدل بعدي ها ذا كوثر ودكوا نادركي كندروا وستروا నేను వారిని గుర్తుపడతాను వారు నన్ను గుర్తుపడతారు అంతలోనే నా మధ్యలో వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది నేనంటాను వారు నా వారు వారిని రానివ్వండి అప్పుడు చెప్పడం జరుగుతుంది నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో అప్పుడు నేనంటాను ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి దూరమే ఉండాలే దగ్గరికి రాకూడదు అని గమనించారా హౌదే కౌ సర్ ఆరోజు లభించే ఆ నీరు మనకొరకు ఎంత శుభకరమైనది కానీ అల్లా పంపిన సత్యధర్మం అల్లా పంపినటువంటి చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని విశ్వసించనందుకు లేదా విశ్వసించి ఆయన అడుగు జాడలలో జీవితం గడపనందుకు ఆయన తీసుకొచ్చిన సత్యధర్మములో ఆయన తెచ్చిన సత్యధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని అవి ధర్మానికి సంబంధించిన విషయాలను భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు మరియు ఇలాంటి వారే అభాగ్యులు ఆరోజు ప్రవక్త శుభహస్తాల ద్వారా నీరు హౌదె కౌతర్ నీరు నోచుకొనివారు ఈ హౌదే కౌసర్ గురించి మరికొన్ని వివరాలున్నాయి మహాశివులారా హౌదె కౌసర్ గురించి సాహి ముస్లిం షరీఫ్లోని మరో ఉల్లేఖన వినండి ఈ హదీస్లో భాగ్యవంతులు అభాగ్యులు ఇదరి ప్రస్తావన ఉంది ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లహు అలీ వసలం తెలిపారు నా వద్దకు హోదే కౌదర్ దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు ఎలాగైతే ఒక వ్యక్తి ఒంటెల మందలో నుండి తన ఒంటెలను తన వైపునకు తీసుకొని వెళ్తాడో ఆ విధంగా ప్రజలందరి మధ్యలో నుండి నాను చాలా సంఘాన్ని నేను తీసుకుని పక్కకు జరుగుతాను హౌదవతర్ వైపునకు తీసుకెళ్ళడానికి అప్పుడు సహాబాలు సహచరులు అడిగారు ప్రవక్త తారిఫునా ఆ రోజు అంతమందిలో అంత పెద్ద సంఖ్యలో మీరు మమ్మల్ని గుర్తుపడతారా ప్రవక్త సలల్లాహేసెప్పారు అవును మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం ఓ గుర్తు అనేది ఉంటుంది అది మరెవరికీ ఉండదు అల్లాహోక గమనించండి మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం గుర్తు అనేది ఉంటుంది లై సలీన్ గైరికుం అది మీ తప్ప ఇంకా ఎవరికీ అలాంటి గుర్తింపు అనేది ఉండదు అదేమిటి తరి దూన అలయ్య గుర్రంహజ్జలీలో ఐదు వేల నమాజులు చేస్తూ ఉన్నవారు వారు నమాజు గురించి వృధు చేస్తూ ఉంటారు ఆ వృధు చేయడం వల్ల వృధు యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి అదే సందర్భంలో వలయు సొద్దన్న అన్కు తో ఇఫతున్న అన్ని వలయు సొద్దన్న మిన్కుం తో ఆ సందర్భంలో ఒక వర్గం వారిని నా వద్దకు రాకుండా ఆపడం అటు తోయడం జరుగుతుంది ఫలాయసీలూన్ వారు నావరకు వరకు చేరుకోరు ఫ అకూల్ అప్పుడు నేను అంటాను యాబ్బి హుమ్ అసహాబీ ఓ ప్రభువా వీరు కూడా నన్ను విశ్వసించేవారు నావారు అని అప్పుడు ఫయుజీబుని మలకున్ ఒకదైవ దూత నాకు సమాధానమిస్తాడు ఏమని వహల్ తద్రి మాద అహ్దూ బాధక్ ప్రవక్త నీవు చనిపోయిన తర్వాత నీ వెనుక వారు నీవు తెచ్చిన సత్య ధర్మములో ఎలాంటి మార్పులు చేశారో నీకు తెలుసా మరొక ఉల్లేఖనంలో ఉంది దైవదూతలు అంటారు వారు నీ తర్వాత సత్య ధర్మాన్ని వదలేసి వారు వెనుదిరిగారు అయితే మహాశివులారా ఈ హదీస్ దారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి ఒకటి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ ఉసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు రెండో విషయం మనకు తెలిసింది ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్ అలాహు అలీ మనల్ని కూడా గుర్తుపట్టి హౌదే కౌసరి వైపునకు మనల్ని తీసుకెళ్ళి తమ శుభ హస్తాల ద్వారా మనకు హౌదే కౌతర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే తప్పకుండా వధు చేస్తూ ఉండాలి నమాజ్ చేస్తూ ఉండాలి మూడో విషయం నమాజ్ వుధు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక నమాజ్ వదు తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైవలం ఆదర్శాన్ని పాటించాలి ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని ఆయన ఆదర్శాన్ని విడనాటడం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం శుభహస్తాలతో హౌదే కౌతర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు ఏమన్నారు ప్రవక్త గారు మిమ్మల్ని నేను వృధు యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని మీలోని ఒక వర్గంని నా వద్దకు రాకుండా వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది అంటే వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి అందుకు మహాశివులారా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలి వసలం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి ఇక్కడ ఓ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేమిటంటే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారికి ప్రళయ దినాన గొప్పవరంగా బహుకరించబడే ఈ హౌజ్ దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన అదీతులు चला उदी पिभाषी मुतवार अटार अटे संकोशा की अटे अदेहा संख्य अदीस वी भाव मरक विषय प्रलय दिना केवल मन प्रवक्ता मोहम्मद सल अल वसलम वारीरी का इतर प्रवक्ता हाउ इविंद वारी वारी अचर संघार वी वारी शुभहस्तालों वो आतार अति पेद संख्य मन प्रवक्ता मोहम्मद मुस्तफा सलुअ अल्ही वसलम वारी वजल हाजर वारी अचरी वारी संख्यने अंदर कंवि ఇలాగే ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఉదాహరణకు తిరిమిదిలోని హదీజ్ షేక్ అల్బానీ రెహమహుల్లా సహేహుల్ జామేలో ప్రస్తావించారు సహేహుల్ జామేలోని హదీజ్ నంబర్ ఇరవై ఒకటి యాభై ఆరు ఇన్నలి కుల్లి నబిన్ హౌదా ప్రతీ ప్రవక్తకు హౌద్ ఉంటుంది ప్రళయదినా మరో లేఖనంలో ఉంది ప్రతీ ప్రవక్తకు హౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఆ హౌజ్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసలం శుభహస్తాలతో హౌద్ ఎకర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఇలాంటి వారికి లభిస్తుందంటే ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి ఏ కష్టాలు ఏ ఆపదలు ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు గమనించండి ఈ హదీఫ్ను సహీ బుఖారి సాహి ముస్లింలోని హదీస్ ఇన్న కుంసీ ఫస్విరు అర్వాత మీరు హక్కు గలవారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా హక్కు లేని వారికి ఇవ్వడం ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి ఎంతవరకు సహనం వహించాలి సచ్చే పర్యంతరం వహించండి నా హౌజ్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి ఈ విధంగా ఈ హదీతిలో మనకు అల్లా ధర్మం ధర్మంపై స్థిరంగా ఉండడంలో ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి ప్రవక్త మొహమ్మద్ సలహుయూ వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే తప్పకుండా ప్రవక్త శుభహస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు అయితే మహాశివులారా ప్రతి ప్రవక్తకు ఒక హౌస్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది ఒక విషయం రెండో విషయం ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసలం వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్ వసలంని తిరస్కరించి నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అని అన్నంత మాత్రాన వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌజకౌసర్ అంటే వారికి లభించే హౌజ్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు ఎందుకంటే ప్రతీ ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు ఇదే విషయం మన ప్రవక్త మొహమ్మద్ సుల్హలం కంటే ముందు ఉన్న యేసు క్రీస్తు వారు హజరత్ ఐసా అలీస్సలాం చెప్పారు అహ్మద్ నా తర్వాత అహ్మద్ పేరు ఒక ప్రవక్త వస్తారు ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మొహమ్మద్ సలల్లాహు అలీ వసలంని తిరస్కరించి మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము మా ప్రవక్తల ద్వారా మేము హౌజ్ నీళ్లను పొందుతాము ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు ఇది భ్రమగానే అయిపోతుంది మరియు ఆరోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది అల్లా మనందరినీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని అనుసరించి వారి ఆదర్శాన్ని పాటించి ధర్మంపై స్థిరంగా ఉండి ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోకుండా ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక జుజాకము అల్లాహు ఖైరా వాసలాం అలైకు వరహతుల్లాహి